అనుబంధం ముప్పై తల్లిబాసి బిడ్డలెల్ల తల్లడించినట్టు నా పల్లదాలెవ్వరి పాలయినోతాము మేదరింటి లంజవోయి మేధినీసుదగులగ గోధిలి కువిటులెల్ల గుల్లిన ఎట్టు ఆదిగొని నేపోయి హరిగొలువగ ర్మములేడగంటివతాము కాపుటూరి మంగళోజు గడిమీద రాజుగా కాపులెల్లా పని మాసి కందిన ఎట్టు ఆపలేకనే బోయి హరిగొలువగా నా పాపములెవ్వరి పంచపాలయ్యనతాము ఒట్టిన మోపులు మోవనోపక ఊరు విడిచి వెట్టివాడు పారిపోగా వెతిగినట్టు ఇట్టె నేను శ్రీవేంకటేశలువగ నా చుట్టములిందరూ నేడ చొచ్చే రోతాము